కాలం నుంచి మనము మట్టపు గుండు అనే అంశంను ధ్యానిస్తున్నాం మట్టపు గుండు అనే అంశము ఆమోసు గ్రంథంలోని ఏడవ అధ్యాయం లో నుంచి మనం ధ్యానిస్తున్నాం ఆ మట్టపు సంబంధించిన విషయాలు ఏందంటే ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది ఆయన అనేకులను సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరచడానికి ప్రయత్నిస్తుండగా అనేకులు సిద్ధపడలేకపోతున్నారు ఐహికమైన విచారణ చేత అనేకులు ఈ లోకంలో కొట్టుకొని పోతున్నారు మనం మట్టుకో ఈ లోకంలో పరదేశులం కాబట్టి పరదేశులు తమ ఉనికి పట్టు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినరో అది మర్చిపోవడానికి వీల్లేదు నువ్వు ఈ లోకంలో ఒక యాత్రికునివ్వే కానీ నువ్వు వచ్చింది పరలోకం నుంచి యేసుప్రభు దగ్గర నుండి వాటి నీ అడ్రస్ అక్కడుంది ఆ అడ్రస్ ను మర్చిపోవద్దు అని నిన్ను జ్ఞాపకం చేయడం కోరికే ఈ వాక్యాలు దేవుడు నీకు అనుగ్రహించింది తన బిడలు అనేకులు అతన్ని మర్చిపోతున్నారు మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమను కనుగొనునా అని ఆయనే ప్రశ్నిస్తున్నాడు కాబట్టి నోవా జలప్రలయ కాలపు దినములు ఏరీతి ఉండనో యేసుప్రభు రాకడా దినములు కూడా అదే రీతిగా ఉంటాడు మనకి అవి ముందుగానే దేవుడు సూచనాత్మకంగా వాటిని చూపించి వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంతమందున మీకు బుద్ధి కలగడానికి కొరికే ఈ వాక్యాలు రాయబడ్డాయి కాబట్టి మనము బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా జీవించాలా మతైసు వార్తలోని ఇరవై అధ్యాయాన్ని మనము పోయిన వారాలలో ధ్యానిస్తూ దాన్ని ముగించుకోలేదు కానీ ఇంకా కొన్ని వాక్యాలు అందులో మిగిలి ఉన్నాయి ఆ మత యశ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో యొక్క పెండ్లి విందుకు సంబంధించిన వాక్యాలు యుగ ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాలు అక్కడ చూస్తున్నాం ఉపమాన రీతిగా పర్లోక రాజ్యం ఏ రీతిగా ఉంటే ఏ రీతిగా అంటే ఒక రాజుకు సాదృశ్యంగా ఉంది అంటున్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు కీర్తన గ్రంథాలను మనం చూస్తాం మీరు దైవములు అని ఎందుకు చెప్పబడింది వాక్యం చాలామంది పాస్టర్స్ ఆ వాక్యాన్ని పిచ్చి వాడుకుంటూ ఉంటాడు దేవుడు మనల్ని మనల్ని చిన్న దేవునిలాగా చేసిన ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే నేను విన్నా ఆయన పెద్ద దేవుడు మనమేమో చిన్న దేవుళ్ళు అన్నమాట ఎందుకంటే మీరు దైవంలో రాయబడింది కదా వాక్యం అని అంటే వీడికి అహం ఉంది అంటే నేను దేవుని వలె దేవుని తర్వాత నేనే దేవుణ్ణి అన్న తలంపు వాటికి వస్తుంది కానీ రాజులకు రాజు అంటే మనల్ని రాజుల రాజులైన యాజక సమూహంగా మనల్ని తయారు చేసిండే ఏస్ప్రవ్ కాబట్టి రాజు అనేవాడు ఏంది అనేది నీకు అర్థం కాకపోతే నువ్వు విరవిగుతూ ఉంటావు నన్ను రాజుగా చేసిండే దేవుడు అని గర్వపడుతూ ఉంటావు కానీ రాజు అనేవాడు ఎవరు అంటే ఇతరుల బాగోగులు చూసుకునేవాడు వాని పని అది ఇతరులని కాపాడేవాడు ఇతరులని ఆదరించేవాడు ఇతరులని సన్మానించేవాడు ఇతరులకు ఆశ్రయంగా ఉండేవాడు వాడి రాజు శత్రులు వస్తుంటే శత్రులకి ఎదురుగా అదను యుద్ధం చేసి తన ప్రజలని కాపాడుకుండేవాడు అటువంటి వాడు రాజు కాబట్టి మనము రాజులము అంటే రాజుల గుణగణం లేక రాజులు చేయాల్సిన పని మనం చేయాలా శత్రువుతో పోరాడాలా మన ప్రజలను మనము శత్రువు బారి నుంచి కాపాడుకోవాలా అది రాజు యొక్క గుణగం గణం కాబట్టి రాజులకు రాజు అంటే ఆయన కూడా అదే రీతిగా జీవించిన వాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన పాపముల నిమిత్తము మన రోగంలో నిమిత్తము మన శాపంల నిమిత్తము మన వ్యసనముల నిమిత్తమై ఆయన ఏషా గ్రంథం యాభై మూడు మనం చూస్తాం మనుషులు చుడునల్ని వాణి వలె అతను శ్రమను సహిస్తూ మనల్ని రక్షించుకోవడానికి వరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఆయన రాజు మహారాజు ఆయన గుణగణం కలిగిన మనము రాజుల వంశము రాజులైన యాజక వంశం పేతురు కాబట్టి రాజు నువ్వు కూడా జీవించాలా అంటే నశించిపోతున్న వారిని రక్షించుకోవాలా శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలా అంటే శత్రువుల దగ్గర శత్రువు చేతిలో వీళ్ళు బంధింపబడ్డ ఈ గొప్ప జనాన్ని మనము సంపాదించుకోవాలా మనం సంపాదించుకోవాలంటే నువ్వు శత్రువుతో యుద్ధం చేయాలా వాటితో యుద్ధం చేయాలంటే ఈ లోకపు ఆయుధాలు పనికి రావు ఈ లోకపు ఆయుధాలు ఏం తెలుసా నీ సొంత తెలివి నీ సొంత జ్ఞానము నీ శక్తి సామర్థ్యాలు ఈ లోకంలో నీకున్న పలుకుబడి పవరు నీకు ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులైన పరిచయం ఉండొచ్చు అవన్నీ వేస్ట్ కాబట్టి దుష్టంతో కూడాలంటే నీకు ఆత్మ వలన అవసరం కాబట్టి ఆ ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో చెప్పబడిన వాక్యం ప్రకారంగా నువ్వు ధరించుకోవాల్సినవి ఆ యొక్క యుద్ధానికి సంబంధించిన వస్త్రములు వాటన్నిటిని మనం కొంతకాలం క్రింద ధనించడం ఇప్పుడు ధనించడానికి కాదు కానీ అవి జ్ఞాపకం చేసుకోవాలా అవి ఆత్మీయమైనవి ఆత్మ వలనైన కడ్గము అంటే ఖడ్గము అంటే దేవుని వాక్యానికి సంబంధించింది ఆత్మ లేకుండా వాక్యం పని పనికి చెయ్యదు పని చెయ్యలేడు దేవుని ఆత్మని మీద అభిషేకం ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యము ఖడ్గంలాగా పనిచేస్తుంది అప్పుడు వాక్యము నీ సత్యాన్ని గ్రహించుకొని ఆ వాక్యాన్ని వాడినప్పుడు దుష్టుడు వాడు ఓడిపోతాడు వాడు ఉండలేడు యేస్ ప్రభు కూడా అంతే ఆయన చనిపోకముందు వాక్యంతోనే దుష్టిని కూడా కొట్టిండు కాదు ఆదాం హలో ఓడిపోయిపోయినారు ఓడిపోయింది కానీ ఆ సత్యాన్ని మనము ఓడిపోవడానికి వీల్లేదు ఎందుకంటే మన ప్రభువు వాక్యం చేతనే దుష్టుని మీద విజయం పొందిండు మనము కూడా అంతే వాక్యంలో బలపడి ఉంటేనే వాని మీద విజయం పొందగలం నా మీద పరిశుధాత్మ ఉంది నన్ను వాడు ఏం చేయలేడంటే అది కానే కాదు వాక్యంలో నువ్వు బలపడి ఉంటేనే పరిశుధాత్మ పనిచేస్తూ ఉంటాడు వాక్యాల నీ సత్యాన్ని గ్రహించలాగా నీకు సహాయపడతా ఉంటాడు ఎందుకంటే నువ్వు ఎంత చదివి నీకు అర్థం కాదు నపుంసకుని గురించి మనం కొంతకాలం క్రిందట చూసినాం ఇక్కడ ఎత్ోపిడైన నపుంసకుడు చదువుతున్నాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు మరి దేవుని యొక్క ఆత్మ ఫిలుపును తీసుకొని పోయి అర్థం చేసేటట్లు చేసింది ఫిలుపుకి దేవుని ఆత్మ లేకుని ఉంటే కూడా నపుంసకులాగానే ఉంటుండే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకపోయేవాడేమో కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఉంటేనే కానీ ఈ చదివే వాక్యాల్లోని సత్యాన్ని నువ్వు గ్రహించలేవు గ్రహించడం అంటే మటుకు దాన్ని వాడాలా దుష్టుని మీద వాని రాజ్యం కూలాలా అప్పుడే నువ్వు నీ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుంటావు అది శారీరకమైన బోధ కాదు నువ్వు శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుంటుంటే పకింటిని ఇల్లు నీకు వాని భూమి నీకు వాడి ఆస్తి నీకు కాదు దేవ ఈ దేవ అని కాదు అది చెత్త ఆత్మీయమైన వేషాలను గ్రహించాలా నీ శత్రువు అయిన సాతాను మీద నువ్వు విజయం పొందడానికి ప్రయాసపడాలి ఎందుకంటే వాణి నీ కాల నలగొట్ట నలగొడతా అన్నాడు దేవుడు మరీ విశేషంగా ఉన్నాడు పాములను తేళ్లను మీకు నేను అధికారం ఇచ్చినా అన్నాడు అంటే ఆల్రెడీ ఇచ్చేసిండు కాబట్టి వాళ్ళని తొక్కాలంటే నిజంగా వాళ్ళ కాలం వాళ్ళకి తల మీద పెట్టి కాలు పెట్టి తొక్కేది కాదు వాక్యం వారి బోధకి విరుద్ధంగా నువ్వు నిలబడాల పాములు తేళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ గుణగణలకి నువ్వు విరుద్ధంగా నిలబడాల భిన్నంగా ఉండాలను ఈ లోకం నుంచి నువ్వు వేరుపడిన ఈ లోకం నుంచి బయటకు వచ్చిన వాడవు కాబట్టి బయటకు పిలబడ్డవాడవు చర్చ్ అంటేనే అర్థం అది గ్రీకు భాషలో చర్చ్ అంటే బయటకు పిలబడ్డవాళ్ళు అని అర్థం కాబట్టి బయటకు పిలవబడ్డ నువ్వు వీటిని గ్రహించి జీవిస్తేనే కానీ నువ్వు రాజువుగా లేవు నువ్వు యాజకునిగా ఉండలేవు కాబట్టి యాజకుడు అనేవాడు దేవునికి ప్రతినిధి రాజు దేవుని పక్షంగా ప్రజల్ని కాపాడేవాడు కాబట్టి మనల్ని యేసు ప్రభు ఆ రీతిగా తయారు చేసింది పర్లోక రాజ్యము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఒక రాజుకు సాదృశ్యంగా ఉంది అని ఇరవై మనము చూస్తున్నాం మతైసు వార్త ఇరవై అధ్యాయము మొదటి వర్షం నుంచి పర్లోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది అంటే అందులో ఎన్ని విషయాలు ఉన్నాయో మనం జాగ్రత్తగా ఆలోచించాలా పర్లోకరాజ్యము దేనికి సంబంధించింది అంటే తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినది అంటే కేవలం ఒక రాజుకు సంబంధించింది కాదు ఇది ఒక రాజు తన కుమారుని పెండ్లి విందుకు పిలిచిన వారందరికీ సాదృశ్యంగా ఉన్నది పెండ్లి విందు ఊతగా పెళ్లి చేసుకోరు కదా ఎవరు మనుషులు లేకుండా పెళ్లి చేసుకోలేరు కాబట్టి పర్లోవరాజం అంతా ఏరితిగా ఉందంటే ఒక రాజుకు సాదృశ్యంగా ఉంది ఆ రాజు ఏరితిగున్నాడు అన్న విషయం చెప్పబడుతుంది కాబట్టి పర్వరాజం మొత్తము పెండ్లికి సంబంధించింది పెండ్లి విందుకు పిలబడ్డ వాళ్ళ గురించి సంబంధించింది రాజుకి సంబంధించింది రాజు కుమారుకి సంబంధించింది కాబట్టి ఇన్ని విషయాలందులో మనము చూడగలుగుతున్నాం కాబట్టి పర్లవ రాజ్యము సంపూర్ణంగా క్రైస్తవ సంఘానికి సాదృశంగా ఉందనే విషయం ఇక్కడ చూస్తున్నాం పైగా పెండ్లి విందు అంటే యుగ సమాప్తి ఈ లోకము ముగించినప్పుడు మన ప్రభు ఈ లోకంలోకి దిగి రానే ఉన్నాడు భూమి మీద అడుగు ఎందుకంటే అపోస్త కార్యము మొదటి అధ్యాయంలో దూత్ అన్నాడు ఓ గలలీలారా మీరు ఎందుకు పైకి తేలి చూస్తున్నారు ఈ ప్రభు ఏ రీతిగా కొనిపోబడేనో అదే రీతిగా తిరిగి వచ్చును కాబట్టి ఆయన ఖచ్చితంగా భూమిది అడుగు పెడతాడు మత క్రైస్తవ జీవితంలో మనం ఏం చూస్తామంటే ఆయన మధ్యాకర్షణకి వస్తాడు మనం ఇక్కడ నుంచి మధ్యాకర్షణకి పోతాము అక్కడ నుంచి మళ్ళా కిందికి వస్తాం ఆయన ఆయనతో పాటు కలిసి అట్లా లేదు ఎక్కడ వాక్యం కాబట్టి పర్లోక రాజ్యం దేనికి సంబంధించింది పెళ్లి విందుకు సంబంధించింది యేసు సంబంధించింది యేసు ప్రభే కుమారుడు తన తండ్రి యేసుప్రభుకి తండ్రి యేసు ప్రభు తండ్రి తండ్రి యేసుప్రభు ఇవన్నీ ఉపమానరీతిగా చెప్పబడ్డాయి కాబట్టి రాజు అంటే మనల్ని కాచేవాడు మన తండ్రి అని కూడా అర్థం మన కష్టాలు ఆదులో మనల్ని ఆదుకునేవాడు కాబట్టి రాజులైన యాచక సమూహంగా మనల్ని తయారు చేసిందంటే దేవునికి ప్రతినిధిగా మనం ఉంటూ మనం కూడా రాజులాగా జీవించేదానికి సాదృశంగా ఉంది కాబట్టి పర్లోక రాజ్యము రాజుకి తన దగ్గర ఉండే రాజులకు సంబంధించింది మీరు దైవములు అన్నాడంటే మీరు దేవుళ్ళు అని అని గౌరవించండి కాదు దేవుడు అనేవాడు దేనికి సంబంధించిన వాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలా కాబట్టి నేను రెండు రోజుల క్రితం తెలవారి లేకనే మీరు దైవములు అని పాసర్లు ఎందుకు చెప్తున్నారు వాడు మనుషులందరినీ మబ్బ పెడుతు దేవుళ్ళు సైతాన్ని చెప్పిండు హవతోని నువ్వు కూడా దేవుళ్ళలాగా అయిపోతావు నువ్వు కూడా ఆ పండు తిన్నప్పుడు దేవుణ్ణిపోతావు నువ్వు కూడా దూతలాగా తయారవుతావు అని చెప్పిండు కాబట్టి ఈ రోజు కూడా అదే మోసము మత క్రైస్తలో చూసినాం మనం మీరు దైవములు అంటే నిజంగా మీరు దేవుళ్ళని కాదు దేవుడు ఆత్మ గనుక మీరు కూడా ఆత్మ సంబంధులు మీరు కూడా ఆత్మస్వరూపులు అనే చెప్పే సత్యాన్ని గురించి దేవుడు ఆ రోజు చూపించిన వాక్యం అవును దేవుడు అంటే ఆత్మ కదా కాబట్టి మీరు కూడా దైవములు అంటే మీరు కూడా ఆత్మస్వరూపులే కాబట్టి ఆత్మస్వభావం కలిగిన వారే వారే జీవించాలా మీరు దైవములు అంటే మీరు ఆత్మీయమైన విషయాలని గ్రహించాలా దేవుడు చెప్ ఏసు చెప్తాడు ఆ యొక్క శాస్త్రులకు మీరు దైవములని రాయబడింది మీరు ఎప్పుడు చదవలేదా అంటే శాస్త్రులరా పరిశీలరా మీరు దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నారు కానీ ఎందుకు ఆత్మీయంగా తయారు కాలేకపోతున్నారు మీరు ఆత్మస్వరూపంగా ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు ఇంకా శారీరకంగానే ఎందుకు జీవిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు కాబట్టి మీరు దైవములు అంటే మీరు విరవీగడానికి నేను గొప్పని నన్ను దేవుడు దైవం దైవునిగా తయారు చేసిండు ఆయన తర్వాత నేనే దేవుణ్ణి అని గర్వించేది కానీ కదది మనం ఆత్మస్వరూపలం కాబట్టి మనము శారీరకమైన కోరికలని ఛేదించుకొని విజయం పొంది ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడం కొరికే ఆ వాక్యం చెప్పబడింది మీరు రాజులు అంటే రాజుల యొక్క పని చేయడం కొరకు నీవు నిలబడాలా రాజు ఏం చేస్తాడో ఆ పనిని చేయాలా తెల్లవారులేస్తే ఇదంతా ఆత్మీయ పోరాటం కాబట్టి ప్రతిరోజు నువ్వు కొట్లాడుతూనే ఉంటావు ఈ లోకంలో దుష్ట శక్తులతో వాణి వాని సంబంధులతో కానీ నువ్వు మనుషులతోని కొట్లాడతలేవు ఇక్కడ మనుషులతో కొట్టడానికి మనకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన శత్రువులు కాదు కాబట్టి మనం కొట్టాడాల్సింది దుష్టశక్తులతోని వాణి ప్రతినిధులతో వాణి ప్రతినిధితోని కొట్టాడాలంటే వారికి విరుధంగా నువ్వు నిలబడాలా వారి వాక్యానికి విరుధంగా నిలబడాలా వాళ్ళలో మోసముందని గ్రహించినప్పుడు నువ్వు వారికి విరోధంగా ఉండాల పర్లోక రాజ్యము దేనికి సంబంధించింది అంటే తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినది ఆ పెండ్లి విందుకు పిలబడ్డ వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపిన పంపెను ఆ పెండ్లి విందు ఆ పెండ్లివిందునకు పిలబడ్డవారు లేక ముందుగానే ఏర్పరచబడ్డవారు లేక ముందుగానే దేవుని కొరకు జీవించిన వాళ్ళు సరే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తా వీళ్ళందరూ ఇసల్ ప్రజలు వాళ్ళు వినలేదు కాబట్టి దాని తర్వాత మనం మనల్ని పిలిచి దేవుడు అని వాక్యం చెప్తా కానీ ఇసల్ ప్రజలే క్రైస్తవులు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు ఇది క్రైస్తవుల కొరకు చెప్పబడ్డ వాక్యం అని గ్రహిస్తాను కాబట్టి మనం రక్షణ పొందిన నాడు మనము పిలవబడ్డ వాళ్ళం ఎందుకంటే పౌలట్టున్నాడు నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రధానం చేసిన అంటున్నాడు అంటే పెండ్లి క్రీస్తు పెండ్లి కొరకు నిన్ను సిద్ధపరిచిన నిన్ను పెండ్లి కుమార్తె లాగా నిన్ను తయారు చేసిన నేను మీకు సువార్త ప్రకటించి మిమ్మల్ని రక్షించుకొని ప్రభువుకు ప్రధానం చేసినట్టున్నాడు క్రీస్తుకు మిమ్మల్ని ప్రధానం చేసిన అంటున్నాడు కాబట్టి మనమందరము పెండ్లి కుమార్తె అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకడ ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి మనము పిలబడ్డ వాళ్ళం పెండ్లి విందుకు పిలబడ్డ వాళ్ళం అయితే ఇది ఎప్పుడు పిలిచిండు అన్న విషయమే మనం అర్థం చేసుకోవాలి దీనికి ఒక టైం ఉంది ఏ టైం అనేది కూడా ఏ టైం అంటే మనం ఈ లోకపు టైం గురించి మనం మాట్లాడుతులేం ఈ యొక్క కాలంల గురించి మాట్లాడుతున్నాం కాలం అంటే ఎంత కాలమైంది పిలిచి బాప్తిజం ఇచ్చే యూహాను కాలం నుంచి పిలిచింది దేవుడు పర్లోక రాజ్యము సమీపించింది అని స్టార్ట్ చేసిన సువార్త పర్లోక రాజ్యము సమీపించింది మారు పొంది సిద్ధపడండి అని పెండ్లి పిలుపు ఆరంభమైంది ఆ రోజు కాబట్టి మనం బాప్తి వ్యూహాన్ని విషయాలు నేర్చుకోవాలి ఏంటంటే దాసుని వల్లే నువ్వు పెళ్లి విందుకు అనేకులని ఆహ్వానించాలా మన ప్రభు యొక్క పెళ్లి జరగబోతుంది కాబట్టి మనము దాసులాగా తయారు చేయబడ్డ కాబట్టి మనకు స్పెషల్ పని అప్పగించబడింది ఎంతో మందిని నువ్వు ఆ పెళ్లి విందుకు స్వీ సరే ఎప్పుడో ఇన్విటేషన్ అందుకున్న వీళ్ళని నువ్వు గుర్తించాలా ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే రాజట్టడు అంటాడు మీరు పోయి వాళ్ళందరినీ పిలవండి ఆల్రెడీ నేను వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపించిన వాళ్ళందరినీ మీరు తీసుకొని రండి అని దేవుడు ఆ యాజ రాజు తన దాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు పంపినప్పుడు వారు రానులక పోయి వారు రానోళ్ళక పోయి సరే మత్తవార్తలో వాళ్ళు ఎందుకు రాలేదు అనేది చెప్పబడలేదు ఇకడే ఉంది మన యొక్క బాధ్యత నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఈ వాక్యాన్ని ప్రకటిస్తేటప్పుడు వాళ్ళు రాలేకపోయిరీ అంటే వాళ్ళకి చేత కాలేదు వాళ్ళు ఏదో వాళ్ళు ఎందుకు రాలేకపోయినారు అని నువ్వు చెప్తున్నావు కానీ వాళ్ళు ఎందుకు రాలేదు అన్న వాక్యాన్ని నువ్వు వెతికితే వాళ్ళ యొక్క గుణగణం నువ్వు అర్థం చేసుకుంటావు పర్ల రాజ్యంలో మనుషులు ఎట్లున్నారో అర్థం చేసుకుంటావు ఇంకా బాగా కాబట్టి లూకా సువార్త పద్నాలుగవ అధ్యాయంలో వాళ్ళు ఎందుకు రాలేదన్న విషయము మనం అర్థం చేసుకున్నప్పుడు ఈరోజు పర్లోక రాజ్యము లేక క్రైస్తవ సంఘము ప్రపంచం అంతటా ఎట్లా ఉంది మీరు ఒక విషయం అర్థం చేసుకోండి ఏ సంఘమైనా కానీ వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా అది శారీరకమైన పేరు ఆత్మీయమైన పేరు కాదు ఎందుకంటే శారీరకంగా వాళ్ళు గుర్తింపు పొందడం కొరికే పేర్లు పెట్టుకుంటున్నారు బెరాకా అంటే ఏదో మంచి పేరు ఉంది హెబ్రోను అంటే మంచి పేరుంది హెర్మోను అంటే మంచి పేరుంది బ్యాప్టిస్టు పెంతకోస్తు ప్రెసిబిటేరియన్ ఆంగ్లికన్ ఇంకా రకరకాల పేర్లున్నాయి కొన్ని ఇరవై ముప్పై వేల పేర్లు ఉన్నాయి క్రైస్తవ సంఘాలకు వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా ఎందుకు పెట్టుకుంటున్నారంటే వ్యక్తిగతంగా వాళ్ళ చర్చ్ని గుర్తించడం కొరికే వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు కానీ అందులో ఏమి కూడా ఆత్మీయమైన సత్యం లేదు దేవునికి ఇష్టానుసారమైన ఏమీ లేదు అందులో ఒకడు ఇంకో మంచి పేరు పెట్టుకున్నాడు ఎక్లీసియా చర్చ్ పేరు మీరు విన్నారు ఎక్కడన్నా పేరు ఎక్లీసియా అంటే గ్రీక్ భాషలో ఎక్లీసియా అంటే చర్చ అని ఆ ఎక్లీస్ అనే పదము గ్రీక్ పదం గ్రీక్ భాషలో ఎక్లీసియా అంటే పిలవబడ్డవారు బయటికి పిలవబడ్డవారు అని అర్థం పేరు పెట్టుకుంది బయటికి పిలబడ్డవారు కానీ ఉన్నది లోపలే కాబట్టి నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా స్పెషల్గా గుర్తింపు పొందాలా అని ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒకరు పెట్టుకుంటారు ఇంకోరు హైదరాబాద్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకుంటాడు దాని తర్వాత ఇంకోటి వచ్చి సికింద్రాబాద్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెడితే ఇంకొంచెం కాలంలో హైటెక్ సిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని వాడు పెట్టుకుంటాడు దాని తర్వాత ఇంకేమేమి ఉన్నాయో ఆ పేర్లు సైబరాబాద్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సో అట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటారు నువ్వు ఏ పేరు పెట్టుకున్నావు కాదు అది నీ శారీరకమైన గుర్తింపు కొరకు నువ్వు పేరు పెట్టుకుంటున్నావు కానీ ఇది ప్రపంచమంతటా సూచింపబడిన సంఘం ప్రపంచమంతటా క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళకి సాదృశ్యంగా ఉంది ఈ పర్లగ రాజ్యం కాబట్టి ఒక చర్చ్కి సంబంధించిన విషయం మనం చెప్తలేము ఒక పేరుకు సంబంధించిన చర్చి గురించి మనం మాట్లాడతలేము ప్రపంచమంతటా క్రైస్తవ సంఘము దేవుని దృష్టిలో ఎట్లా ఉంది దేవుడే మనకి ఈ యొక్క వాక్యం ద్వారా చూపిస్తున్నాడు సరే వీళ్ళు ఎందుకు రానలేక అన్నప్పుడు పదకొండు పద్నాలుగో అధ్యయంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం పద్దెనిమిదవ వచనంలో వాళ్ళు ఎందుకు రాలేదు అయితే వారందరూ ఏక మనసుతో ఈ విషయం బాగా అర్థం చేసుకోండి దేవుడిలో మనము ఐక్యత కలిగిన వారమై ఉండాలా అన్న విషయం మంచిదే కానీ దేవునికి విరోధంగా ఐక్యత కలిగి ఉంటే ఎట్లుంటుంది నిమ్రోజు చేసిండు జ్ఞాపకం మీకు నిమ్రోజు తన సహోదరులందరినీ జమ చేసుకొని మనమందరం ఒక పెద్ద గోపురంగా అర్థం అని తీర్మానించుకున్నారు ఎందుకు అంటే మనమందరం ఐక్యత కలిగి ఉండాలా మనము ఈ భూమి మీద విస్తరిస్తున్నాము ఒక చెల్లె చెదరు కాకుండా ఒకరినొకడు గుర్తించుకోకపోకుండా ఉండడానికి కొరకు మనమందరము ఒకటే కుటుంబంలాగా ఉండాలా అని నిమ్రోజు ప్లాన్ చేసిండు నింజు ఎందుకు ప్లాన్ చేసిండు వాడు రాజు కావాలా తన అన్నలు తన తమ్ముళ్ళు కూడా వాన్నే మెచ్చుకోవాలా వాణ్ణి చెప్పినట్టు మాట వినాలా కాబట్టి నిమ్రోజు ఏ హాము సంతతి కావచ్చు నా జ్ఞాపకం లేదు హాము సంతతి కావచ్చు హాము సంతతి హాము శప్పితమైన వంశం కదా హాము సంతతి వాడు బుద్ధి ఉండాలి ఇప్పుడు యాపేతు మరియు షేము వీళ్ళు పే యాపేతు అంటే చిన్నోడు షేమ్ అంటే పెద్దోడు మరి పెద్దోడు చిన్నోడికి ఎందుకు లోబడాలా పెద్దోడు జ్యేష్ఠత్వం కదా వాడు కదా లీడర్షిప్ తీసుకోవాలా కాబట్టి నింబ్రుడికి ఎందుకు వాళ్ళు బానిసలు అంటే నింబ్రుడు చాలా తెలియగలవాడు చాలా కుయుక్తి గలవాడు కాబట్టి కుయుక్తితో ఐక్యత సంపాదించుకుంటున్నాడు అంటే దేవునికి విరోధం అది పెద్ద గోపురం కట్టుకుందాం అంటే గొప్పవాడు కావాలి నేను గొప్పవాన్ని ఎవడన్నా ప్రపంచంగా నన్ను గుర్తించచ్చు నేను ఆ గోపురం మీద పోయి కూర్చుంటే నన్ను అందరు గుర్తిస్తారు ప్రపంచమంతటా ఓ నింబ్రోజ్ అనేవాడు కదా ఈ గోపురం కట్టింది అనీష్ అప్పుడు దేవునికి రావాల్సిన మహిమ ఆ గోపురం తీసుకుంటుంది గోపురానికి సాదృశంగా ప్రతి చర్చను చూడండి మీరు ఆ గోపురం లాగానే కట్టుకుంటారు టవర్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో ప్రపంచమంతటా టవర్స్ కట్టుకోవడమే చూస్తున్నాం మనం చర్చిని ఎట్లా గుర్తిస్తున్నారు మనుషులు టవర్ లాగా కట్టుకుంటారు ఇట్లా పైకి ఎందుకు వేస్ట్ కదా అది ఇది సింపుల్గా ఇట్లా నాలుగు గోడలు వేసుకొని పైన చేత్ వేసుకొని కింద మంచిగా వర్షి వేసుకుంటారు కాదా సరే అవి కూడా మానవ తలంపులే కాబట్టి నిమ్రోజులోని ఐక్యత దేవునికి విరోధంగా ఉంది మనుషులందరినీ మభ పెట్టుకొని మోసపుచ్చుతూ మనుషులని తన బానిసలాగా చేసుకునేదానికి ఐక్యత ఉంది కానీ మనకు కావాల్సింది ఐక్యత అంటే ఎవరు ఆ సహోదరు సత్యాన్ని నీ సహోదరుడు సత్యాన్ని ప్రేమిస్తూ ఏశ్వర చెప్పిన మాటలను గైకొని దాని ప్రకారంగా జీవించేవాడు నీ సోదరుడు అబద్ధాన్ని ఆశ్రయించేవాడు నీ సోదరుడు కానే కాడు వాటితో సహవాసం పెట్టుకోదు బ్రదర్ నాకు చర్చ లేకపోతే మళ్ళీ నాకు సహవాసం ఎట్లుంటుంది చర్చలో సత్యం లేనప్పుడు నువ్వు సహవాసంలో లేవు ఎందుకంటే సత్యంలో లేని విశ్వాసం ఉండదు వాడు అవిశ్వాసీ కాబట్టి అవిశ్వాసులతో మనకు పొత్తు కుదరదు ఎందుకు దాని నుంచి నువ్వు బయటికి రాకపోతే దానికి బట్టిన దుస్థితి నీకు పడుతుంది అన్నాడు బబ్లోనికి సంబంధించిన తీర్పు అది యుగ యుగ సమాప్తిలో జరిగేది అది బబులోనికి తీర్పు తప్పదు దానికి దాంతోపాటు నువ్వు ఉంటే దానికి వచ్చే కీడు దానికి వచ్చే తెగుళ్ళు నీకు కూడా వస్తాయి కాబట్టి దాంతో మనకు ఎటువంటి సహవాసం ఉండడానికి వీల్లేదు పౌలు కొరింతల రాష్ట్రపతిలో మనం చూస్తాం విశ్వాసకి అవిశ్వాసతో పొత్తు లేదన్నప్పుడు అది శారీరకమైన విషయం కాదు ఆయన చెప్తున్నది ఆత్మలో నువ్వు రక్షణ పొందిన వాడవు దేవుని బిడవైన వాడవు నువ్వు ఆత్మలో జీవిస్తున్న వాడవు ఆత్మీయమైన సహవాసంలో ఉండాలా అంటే ఆత్మ ఎందుకు అనుగ్రహించబడింది సత్యాన్ని గ్రహించడం కోరికే కాబట్టి సత్యమైన సహవాసంలో నువ్వు ఉండాలా సత్యాన్ని ప్రేమించే ప్రజల మధ్యలో నువ్వు నివసించాలా ఈ యొక్క సత్యాన్ని నాకు ఒక వారం క్రిందట ఒక పాస్తరు గురించి తెలిసింది మనము ఎటువంటి సత్యంలో ఆయన అటువంటి సత్యాన్ని కొంతకాలం నుంచి ప్రకటిస్తున్నాం మాకు నాకు తెలియదు నాకు కేవలం ఒక వన్ వీక్ క్రితమే తెలిసింది నేను ఒక వన్ వీక్ గుజరాత్లో ఉన్నాను ఆ గుజరాత్కి పోక ముందు నాకు తెలిసింది సరే ఆయన గురించి బాగా పరీక్షిస్తాం ఆయన గురించి స్టడీ చేద్దాం ఆయన బోధలు ఆయన మనం ఇక్కడ ఎట్లా చూసినో వాక్యాలు ఆయన కూడా ఆయన అక్కడక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉన్నాడు అంటే దేవుడు ప్రపంచమంతటా కొంతమందిని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని ఈ విషయాలు చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తున్నాడు మనం స్పెషల్ ఈ ఒకటే గుంపు అనేది కాదు ఆయన ప్రపంచమంతటి నుంచి ఒక చిన్న గుంపుని ఏర్పరచుకుంటున్నాడు ఎందుకంటే ఈ విషయాలని అనేకలకు హెచ్చరించకరు నువ్వ కాలంలో ఒకటే చిన్న గుంపు అది సుదమా గుమరా కాలంలో ఒకటే చిన్న గుంపు ఒకటే కుటుంబం అట్లనే పాత నిబంధన కాలం ముగించేటప్పటికీ ఒకటే కుటుంబం రెండు కుటుంబాలు కాబట్టి చిన్న చిన్న గుంపులే చివరికి మిగిలిపోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు లక్ష నలభై నాలుగు వేల మంది కూడా చిన్న గుంపే కదా యుగ సమాప్తి అంది కాబట్టి ఈ పర్లోవ రాజ్యంలో వీళ్ళు ఎట్లా ఐక్యత కలిగిన వారు యేసు ప్రభుకి విరోధంగా యాచకులు ఐక్యత కలిగిన వారా కదా ఆయనని చంపడం కొరకు స్టెఫనీ చంపడం కొరకు యాచకులు ఐక్యత కలిగిన వారా కదా దేవునికి విరుద్ధంగా ఐక్యత వీళ్ళందరు కలిగిన వారు పాత కాలంలో ఏలియా కాలంలో ఎలిషా కాలంలో ఇర్మియా కాలంలో యషియా కాలంలో మికయ్య కాలంలో మనం చూస్తాం వాళ్ళంతా విరుదంగా ఉన్నారు దేవుని యాచకులు అనబడ్డవారు ఆ యాచకుల దగ్గర సపోర్ట్ యాచకులు లేక ఏమంటారు శిష్యులు వాళ్ళందరూ ఐక్యత కలిగి విరోధంగా ఉన్నారు సిదిక్య విరంగా జీవించలేదా యాజ కూడా తన మూడు వందల మందినా నాలుగు వందల మందిని నాలుగు మందిని జమ చేసుకొని ఐక్యత కలిగి ప్రవచించలేదా రాజుకు అనుగుణంగా రాజా నువ్వు నీ శత్రువుని విజయం పొందుతావు ఇగో ఈ కొమ్ములతో వాన్ని కూర్చి చంపుతావు రెచ్చగొట్టలేదా పొగట్లేదా మన అది ఐక్యత కలిగిందే కానీ అసలైన ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అది ఎటువంటి ఐక్యత కలిగింది దైవికమైన ఐక్యతనా లేక దుష్టత్వంతో కలిగిన ఐక్యత నా ఈ విషయాన్ని మనం గ్రహించాలా ఈరోజు క్రైస్తవ సంఘంలో ఎటువంటి ఐక్యత ఉంది అనేది నువ్వు చెప్తే నిన్ను కొడతారు ఖచ్చితంగా ఆ రోజులలో పాత నిబంధన కాలంలో ఆ నాలుగు మంది యాజకులు అంటే పెద్ద బైబిల్ కాలేజ్ అది అది పెద్ద బైబుల్ కాలేజ్ ఆ సిదికి అనేవాడు వాళ్ళకి లీడర్ లాగా ఉంటూ ఐక్యత కలిగి ఆయన ఎట్లా ప్రవచిస్తే వీళ్ళందరూ అట్లే ప్రవచించారు అంటే అర్థమేం తెలుసా ఆయన మీద ఎటువంటి దురాత్మ ఉందో అదే దురాత్మ వాళ్ళలో కూడా దూరింది ఆయన ఎట్లా ప్రవచిస్తే వాళ్ళటనే ప్రవచిస్తున్నారు ఆయన ఎట్లా మాట్లాడితే వీళ్ళనే మాట్లాడుతున్నారు మళ్ళీ ఏం భాషలో మాట్లాడటో మనం తెలియదు కాబట్టి వాళ్ళలో ఉన్న ఐక్యత దేవునికి విరుద్ధమైన ఐక్యత ఇది సృష్టి ఆరంభం నుంచి జరుగుతుంది ఇది దేవునికి విరుద్ధమైన ఐక్యత ఇది పన్నెండు మంది అన్నదమ్ముళ్ళు కూడా ఒక్కనికి విరుద్ధంగా ఐక్యత కలిగిన వారు కాదా ఎవరికి యోసేపుకి యువసేపుకి విరుద్ధంగా వాళ్ళు ఐక్యత కలిగిన వారు అంటే వాళ్ళ దుష్టత్వం ఉంది ఆ దుష్టత్వము ఐక్యతలో కనిపిస్తుంది మనకి అట్లా ఎన్నో చూస్తాం మనం బైబుల్లో పౌలకి విరుద్ధంగా వాళ్ళందరు ఐక్యత కలిగిన వారు అలాగే అనేక మంది దేవుని సేవకులకు వాళ్ళు అందరూ విరుద్ధంగా ఐక్యత కలిగిన వారు ఈ రోజు కూడా అంతే ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము బయటకు చెప్తుంటే ఆ చర్చలన్నీ ఐక్యత అయిపోతాయి మనకి విరుదంగా వాళ్ళు దోశలు ముందు వాళ్ళ శత్రులు ఒకరికొకరు శత్రులు మాది క్రేట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ అన్న వాళ్ళు వాళ్ళందరు ఐక్యత కలిగిపోతారు నువ్వు నువ్వు పిచ్చను అంటే నీకు విరుద్ధంగా తేరేస్తారు వాళ్ళు సరే వాళ్ళు నాకు విరుద్ధంగా తేరగాలనేసి నేను వాక్యం చెప్తున్నానా కాదు కదా దేవుడు నాకు ఏం చూపిస్తున్నా నేర్చుకుంటున్నాను అందులోని సత్యాన్ని గ్రహించడానికి ప్రయాసపడుతున్నావు ఇది ఎందుకు పరీక్షించుకుంటున్నాం ఒకరితోనొకరు పరిశీలించుకుని ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి వింటున్నారు ఉతగా వినిపోయేది కాదు ఇది కరెక్టా కాదనేది మీరు పరిశీలించాలా నీ రక్షణ నీ వ్యక్తిగత బాధ్యత నేను ఖచ్చితంగా చెప్తాను ఎక్కడ పోయినా నీ రక్షణ నీ పాస్టర్ బాధ్యత కానీ కాదు నీ రక్షణ నీ చర్చ్ బాధ్యత కానీ కాదు నీ రక్షణ నీ సొంత బాధ్యత కాబట్టి ప్రతిరోజు నీ అంతటా నువ్వే బాధ్యత తీసుకొని చదువుకోవాలా ఇది చూసుకోవాలి ఇది కరెక్టా చెప్పబడ్డ వాక్యము కరెక్టా అనేది నీ బాధ్యత సరే బ్రదర్ నాకు అర్థం కావట్లేదంటే నువ్వు నపుంసకులు లాగా ఉన్నవేమో పరుషుల ఆత్మ పొందుకోవాలా ప్రవ్వా నీ పరుషాత్మ నాకు అనుగ్రహించి నేను ఇది అర్థం చేసుకోలేకపోతున్నాను బట్ అనేక సార్లు నీకు లాంటి వాళ్ళు ఉండకపోవచ్చు ఫిలుపు లాగా ఆత్మ బొందుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు సరే కాబట్టి నువ్వే ఆత్మ పొందుకున్నావు కాబట్టి వీటిని గ్రహించడానికి ప్రయాసపడాలా ప్రయాసపడే అనేకులకు పోయి ఫిలుపు లాగా వాక్యాలు చెప్తా ఉండాలా ఎందుకంటే కొంతమంది ఉన్నారు వీటిని స్వీకరిస్తారు ఎందుకంటే విత్తువాన్ని గురించి ఉపనం మనం చూస్తున్నాం కొన్ని మంచిలా పడతాయి బట్ నువ్వు పడేయకపోతే నీ బాధ్యత అది అందుకే దాసుని వాడు విద్య చల్లడానికే ఉన్నాడు వీడు ఒక స్పెషల్ గుంపు అనే విషయం మనము కొన్ని వారాల నుంచి ఇక్కడ చూస్తున్నాం ఈ పర్వక రజకు సంబంధించిన విషయం ఏంటంటే లోపల విందుకు ఆహ్వానించబడ్డ వాళ్ళు చూడండి పద్దెనిమిదవ వచనంలో అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అంటే సొడ్డులు అంటే మానవ కల్పితమైన కారణాలు నెపములు అంటే మానవ కల్పితమైన కారణాలు అంటే దైవికమైన కారణాలు కావవి నీ సొంత తెలివి ఉపయోగించే కారణాలు ఎటుటంటే ఇప్పుడు నేను రక్షణ పొందిన వాడిని నేను తప్పించుకోవాలా పోకుండాలంటే అబద్ధం చెప్పాలా ఎట్లా అబద్ధం చెప్పాలా బ్రదర్ నువ్వు ఎందుకు రాలే బ్రదరు పోయినవారు బ్రదర్ నాకు కాలు నొప్పి బ్రదర్ నిజంగానే కాలు నొప్పి కానీ అదంతా భయంకరమైన నొప్పి కాదు నువ్వు ఇంకా రకరకాల స్థలాలు పోయి ఆ నొప్పితో కానీ వీని దగ్గరికి రావాలంటే సొట్టు పెట్టుకున్నావు కాళ్ళు నొప్పి అని అంటే ఒక రీతిగా అది సత్యమే కానీ అది అసత్యంగా ఉన్నది నువ్వు పలాని స్థలానికి ఎందుకు రాలేదు బ్రదర్ వస్తా అని చెప్పి అంటే బ్రదర్ నాకు కడుపు నొప్పి లేచింది నిజాన్ని కడుపు కానీ అంత సీరియస్ కడుపు నొప్పి కాదు ఆ రోజు నువ్వు అన్నం కూడా తిన్నావు మళ్ళీ మంచిగా పండుకున్నావు నా టైంకి అంటే అది ఒక రకమైన అబద్ధమే వీటిని నెపములు అంటే చూడడానికి సత్యంగానే ఉంటాయి నిన్ను నువ్వు సమర్థించుకుంటావు అవును నేను ఈ బ్రదర్కి అబద్ధం చెప్పలేదు సత్యమే చెప్పినాయి కదా అని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు ఇవి నెపంలు క్రైస్తవ సంఘంలో ఇవి ఎక్కువ ఉంటాయి నెపంలు ఒకరోజు దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇట్టున్నావు అంటే నాకు ఆ పాసాటే చెప్పిండంటే నువ్వు దేవుని అయితే నెపములు ఎన్నుకుంటున్నావు కానీ అంటాడు పనికిరావు మీరు ఎవరు నాకు ఎలాదంటాడు మనము అందుకే నీ ప్రతి తలంపును తీసిపడేయాల యేసు సన్నిధులను ఉన్నప్పుడు నీ తలంపులను మొత్తం తీసేసి ఆయన తలంపులకు చోటు ఇవ్వాలి మనం సేవ జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది మన తలంపులు అన్ని తొలగించుకొని ఆయన తలంపులకు మనం ఛాన్స్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి అందుకే క్రీస్తు కలిగిన మనసు మెరునూ ధరించుకుని అది మనకు చాలా అవసరం ఆయన మనసు లేకపోతే ఆయన వాక్యలు మనము అర్థం చేసుకోలేము వీరి నెపములు ఏ రివున్నాయి వీరందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి సరే మొదటివాడు అంటే చర్చిలో ఒక గుంపు అని అర్థం మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నాను అంటే వాడు ఆల్రెడీ పొలము కొన్నాడు అనే విషయం చెప్తున్నాడు నేను ఒక పొలము కొని ఉన్నాను అంటే పాస్టెన్స్ కొని ఉన్నానంటే ఆల్రెడీ కొని పెట్టుకున్నాను అంటే వాడు ఎప్పుడో కొని పెట్టుకున్నాంటే గ్యారంటీగా వాని అంటే వానికి కొని పెట్టుకున్నాడు కొని ఉన్నాను అంటే కనీసం ఒక నెల క్రితం కొన్నాడో రెండు నెలల క్రితం కొన్నాడో పెట్టుకున్నాడు అంటే వానికి తెలుసు అక్కడ ఉంది ల్యాండు పేపర్స్ నా చేతిలో ఉన్నాయని వాళ్ళు తెలుసు కానీ ఇప్పుడు ఈ పెళ్లిగర విందుకు రామ్మంటే ఏమంటున్నాడు నేను ఒక పొలము కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను అక్కడేది క్రైస్తవ జీవిత విధానం ఎట్లుందో చూడండి ఒక క్రైస్తవ గుంపు ఎట్లుందంటే అబద్ధాలు చెప్తుంది ఆల్రెడీ కొన్నా అంటున్నాడు ఇప్పుడు పోయి అర్జెంటుగా దాన్ని చూడాలంటున్నాడు అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో వాడు ఆల్రెడీ కొన్నాడంట ఇప్పుడు అర్జెంటుగా చూడాలంట అంటే ఈ పెళ్లికి విందు పోవాలంటే ఈ అంత అర్జెంటుగా వచ్చిందా పెళ్లి విందు ఎప్పుడో ఇన్వైట్ చేశాడు కదా కానీ పెళ్లి విందుకు పోకుండా అర్జెంటుగా ఎప్పుడో కొన్న ల్యాండ్ని చూడడానికి ఎందుకు పోవాలా అంటే అందులో సత్యం ఖచ్చితంగా వాడు కొన్నాడు కరెక్టే కానీ ఎప్పుడు అర్జెంటుగా చూడాలా అంటే ఎవడు కూడా ఈ లోకంలో చూడకుండా కొనరు ఉంటారా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే హప్సిగూడాల ఒక మంచి స్థలం ఉంది నీకు ఆరు లక్షలకి ఇప్పిస్తా అన్నాడు ఆరు లక్షల ఆరు లక్షలు నాగరేక్కడ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తాం బ్యాంక్ ఇప్పిస్తావా సరే నాతో పాటు నా పక్కన ఒక నాతో పాటు పనిచేసాడు సార్ పోయి చూసాం రండి సార్ అంటే ఆ హప్సిగూడ అంతా పొల్యూషన్ పొగ ఆ గ్రౌండ్ వాటర్ అంతా ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది అక్కడ నాచారం దాటినాక దాన్ని ఏమంటారు ఏరియాని ఎన్ఎఫ్సి ఉండే ఏరియాని ఏమంటారు ఈసీఏలు ఎన్ఎఫ్సి నాగారం అంటారా హుషాయ్ కూడా అంటారా కుషాయ్ కూడా దాటినాక దమ్మయ్ కూడా అంటారా సరే ఇవన్నీ ఇంతకుముందు విన్న పేర్లే అయితే అక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అండి వాళ్ళు ఆ న్యూక్లియర్ పదార్థాలు తయారు చేస్తారు కదా ఆ మిగిలిపోయిన చెత్త అది చాలా డేంజర్ అది ఆ చెత్తని భూమిలో విడిచిపెడుతున్నారంట నేను కొన్ని సంవత్సరాల విన్నా అయితే ఆ ఏరియాలో నీళ్లు తాగే వాళ్ళకి రకరకాల రోగాలు కుండలు వస్తాయి నువ్వు లక్షలు పెట్టి ఆ అక్కడ స్థలం కొనుక్కుంటావు ఎంత మహా అంటే అక్కడ నుంచి సికింద్రాబాద్కి మహ అంటే పదిహేను నిమిషాలు అంతే చాలా దగ్గరుంది కదా బ్రదర్ సిటీకి సిటీకింత దగ్గరికి ఆరు లక్షలలో గజాల ల్యాండ్ వస్తుందంటే మనం మంచిగా డబుల్ బిల్డింగ్ కట్టుకోవచ్చు బాగుండొచ్చు కదా సిటీకి గురి దగ్గర కదా ఇదంతా మానవ తలంపులు జస్టిఫికేషన్ అంటే ఇంగ్లీష్లో అంటే సమర్థించుకోవడం కానీ నువ్వు ఆ ఇల్లు కొనుక్కోవాలంటే బోరింగ్ చేసుకోవాలా దాని తర్వాత అదంతా పొల్యూటెడ్ వాతావరణము ఆ నీళ్ళు తాకితే అన్ని గడ్డలు శరీరంలో నువ్వు ఎట్లుంటావు నువ్వు నీ పిల్లలు ఎట్లుంటారు ఇంకొకటి పక్కకి వెళ్ళి ఐడియా ఇస్తుండ్రు అరే మనం ఉండడం కాదు సార్ కొనడా కొనాల్సింది బిజినెస్ కొరకు కొనుక్కోవాలా ఎందుకంటే ఇప్పుడు కొనిపెట్టుకొని ఓ పది సంవత్సరాల తర్వాత నమ్మేస్తే డబ్బులు వస్తుంది పైసలు ఇవన్నీ మానవ తలంపులు మనము వాటికి చోటు ఇవ్వద్దు మనము వాటికి చోటు ఇవ్వద్దు నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు దాన్ని ప్రేమించడం తప్పు ధన వ్యామోహము పాపం కానీ ధనాన్ని సంపాదించుకోవడం పాపం కాదు ఎందుకంటే నువ్వు ఈ లోకంలో బ్రతకాలంటే నీకు ధనం అవసరం కాబట్టి దాని మీద వ్యామోహము సైతాంది కాబట్టి ఆ వ్యామోహం నుంచి మనం బయటికి రావాలా సేవ జీవితంలో కాబట్టి సరే సేవ జీవితం డబ్బులు చాలా కావాలా ఇప్పుడు నేను ఒక్కసారి విలేజ్కి వెళ్తే నాకు దగ్గర దగ్గర నుంచి పదివేలు అవుతుంది ఖర్చు అట్లా నేను నెలకు ఒకసారి వెళ్ళాను అనుకోండి నాకు ఎన్ని లక్ష ఎన్ని వేలు కావాలా లక్ష ఇరవై కావాలా కంపల్సరీ నెలకి ఒకసారి వెళ్తే లక్ష కావాలా మళ్ళీ నేను డబ్బులు సంపాదించాలా లేదా చెప్పండి తప్ప నేను డబ్బులు సంపాదించాలా లేదా నాకు ధనవ్యామ హోమ్ ఉందా ఇప్పుడు రేడియో స్టేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు సిక్స్ మంత్స్లో మేము ఇంకొక ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ లైసెన్స్ తీసుకొని ఎఫ్ఎం రేడియో స్టార్ట్ చేయాలంటే వన్ క్రోరు డిపాజిట్ పెట్టాలా అంటే డెబ్బై లక్షల నుంచి ఒక కోటి రూపాయలు డిపాజిట్ పెట్టి లైసెన్స్ తెచ్చుకోవాలా దాని కొరకు ఎంతమందికి లంచాలు ఇవ్వాలా లంచాలు ఇస్తే ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఇస్తారు ఇప్పుడు రేడియో మిర్చి అని ఏమేమో వస్తే చూసిండ్రా నైంటీ టూ పాయింట్ సెవెం ఎంఎం అంటే పేర్లవి ఆ స్టేషన్ అట్లాంటి స్టేషన్ స్టార్ట్ చేయాలంటే ఒక కోటి ఉత్తగా పెట్టాల పైసలు దాని తర్వాత మనం ఆఫీస్ స్టార్ట్అప్ చేసుకోవాలో పెద్ద హంగం అంత అవసరమా అయితే ఇంటర్నెట్ రేడియో ఇంటర్నెట్ రేడియో అంటే నీకు ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉంటేనే చేయాలా అది ఇప్పుడు నాకు ఇంకొక ఐడియా ఇచ్చింది దేవుడు ఏంటంటే నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఏం సమస్య లేకుండా నేను నీకు రేడియో స్టేషన్ సప్లై చేయగలను కానీ నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ అంటే కనీసం నీ పాత ఫోన్లన్నీ మార్చుకోవాలి ఇప్పుడు మటుకు ఆండ్రాయిడ్ ఫోను ఐఫోన్ అంటారు ఐఫోన్ అంటే అది ముప్పై వేలేముంది ఇరవై వేలు ముప్పై వేలు ఉంది అంతేనా ఐఫోన్ ఐఫోను ఆండ్రాయిడ్ ఫోన్స్లలోనే మనము ఫ్రీగా రేడియో నడిపించుకోవచ్చు సో నేను అంతా స్టడీ చేసిన అంటే ఇప్పుడు ఆండ్రా ఒక ఆరు నెలల క్రితము ఆండ్రాయిడ్ ఫోన్స్ పన్నెండు వేలు నుంచి పన్నెండు వేలు మరి ఎవడు కొనుక్కుంటాడు పదివేలు పెట్టి ఫోన్ కొనుక్కుంటారామా వెయ్యి రూపాయలు ఫోన్ ఉంటే గొప్ప మనలాంటోళ్ళకి అయితే ఆండ్రాయిడ్ ఫోను సిక్స్ సిక్స్ థౌసండ్ రూపీస్కి ఉంది ఇప్పుడు ఈరోజు సిక్స్ థౌసండ్ నుంచి ఎంటీఎస్ వాడు ఫైవ్ థౌసండ్కి కాబట్టి ఇంకా ఒక సిక్స్ మంత్స్ పోతే రెండు మూడు ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది రెండు మూడు ఆండ్రాయిడ్ ఫోన్ వస్తే మనం అందరం కొనుక్కోవచ్చు కదా నేను కొని మీకు గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు కానీ సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ చీప్ అయిపోతాయి మనం కొన్ని కూడా అందరికి ఇవ్వచ్చు పార్సర్లకి అక్కడ సేవకులకి గిఫ్ట్స్ ఇవ్వచ్చు ఇచ్చి వినండి ప్రతిరోజు ప్రోగ్రామ్స్ సరే బల్క్లో కొంటే ఇంకా చీప్గా రావచ్చు ఒక ఒక ఐదు ఆండ్రాయిడ్ ఫోన్స్ కొన్నామనుకో ఇంకా చీప్గా రావచ్చు పైసలు సరే డబ్బులు సంపాదించడం తప్ప వీటన్నిటికీ అవును బ్రదర్ మరి అంతకన్నా ఐదు ఫోన్లు కొనాలనా ఫోన్ కాదు కదా విలువ వాటి జుంటి తినే ధరల కంటే విలువ నువ్వు నీకు తెలుసు పాట తెలుసు వాక్యం తెలుసు ఆయన వాక్యము విలువైంది దాని కొరకు నువ్వు డబ్బు సంపాదించాలా ఆయన వాక్యము విస్తరించాలా ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడాలంటే నువ్వు డబ్బు సంపాదించాలా అనేసి అడగడం కాదు బైబుల్ లేదు అడగమని ఇంకా కొంచెం కఠినంగా చెప్పలేను కానీ దశమ భాగము గురించి చెప్పడం దశమభాగము జబర్దస్తి చేయడం ఎంత పాపమో ఇవ్వడం కూడా అంతే పాపమని రుజుపరుస్తాను వాక్యంలో చూపిస్తాను ఎందుకంటే ఆజ్ఞా అత్యక్రమేమే పాపం అది కేవలం లేవీలకే ఇవ్వాలా అనే వాక్యం ఉంది కాబట్టి ఇప్పుడు లేవీలో ఎవరు ఉన్నారు ఎవ్వరు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మందిరమే లేదు ఎరుసలెంలో అయితే ఈరోజు అక్కడక్కడక్కడక్కడ ఇస్రాయల్ దేశంలో చిన్న చిన్న మందిరాలు ఉంటాయి వీళ్ళు విసాంజనంలో పోయి అక్కడ ఆరాధన చేసుకుని వస్తారు కానీ వాళ్ళు దశమభాగం ఇవ్వరు ఇస్రాయల్ పల్లె ఈరోజు ఇవ్వరు దశమభాగం పాత నిబంధన కాలపు విధానాలు వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అయినా కానీ వాళ్ళు దశమభాగం ఇవ్వరు మీరు ఎవరన్నా అడిగి చూడండి మీకు తెలిసిన ఉంటే ఇస్సల్పదలు ఈరోజు వాళ్ళ యాచకులకు దశమభాగం ఇస్తారా లేదా ఎవడువ్వాడు ఎందుకు ఇవ్వాడు అంటే బైబిల్లో వాక్యం ఏముందంటే అది కేవలము లేవి గోత్రీయులకే ఇవ్వాలా వేరే గోత్రీలకు ఇవ్వడానికి వీల్లేదు అట్లయితే మరి యేసుప్రభు ఎందుకు దశమభాగం ఇవ్వమని చెప్పలే తన సేవలో ఏసుప్రభు ఏ గోత్రానికి సంబంధించినవాడు ఆయన యూదా గోత్రానికి సంబంధించినవాడు లేవి గోత్రానికి సంబంధించినవాడు కాదు అట్లనే పౌలు కూడా ఎందుకు చెప్పలే దశమ భాగం గురించి ఆయన బెన్యామీని గోత్రానికి సంబంధించిన వాడు ఆయన లేబి గోత్రానికి సంబంధించినవాడు కాదు పేతురు ఎందుకు చెప్పలే పేతురు లేబి గోత్రానికి సంబంధించిన వాడు కాదు కదా పేతురు కూడా యూద గోత్రానికి సంబంధించిన వాడే నేను వాళ్ళని చూస్తే ఈ శిష్యులని కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దశమభాగాల గురించి ప్రకటించలే క్రొత్త అది కేవలము లేవీలకే ఇవ్వాలా అని అక్కడ వాక్యం ఉంది కాబట్టి నువ్వు లేవీలకి ఇవ్వకుండా ఇంకో వణికి ఇచ్చినా నువ్వు విరుద్ధమే అందుకని వాళ్ళు ఇవ్వరు వానికి వాక్యం బాగా తెలుసు కానీ వాడు సత్యం లేడు నీకు సత్యం తెలిసి కూడా నువ్వు వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు మళ్ళీ వాడెట్లున్నాడు నువ్వు అట్లనే ఉన్నావా అందుకే ఇసల్ వాళ్ళందరూ ఒకటేలాగున్నారు వాడు వేరే వీడు వేరే కాదు వాళ్ళంతా ఒకటేలాగున్నారు కాబట్టి మొదటి వాడు ఏమంటున్నాడు నేను ఆల్రెడీ పొలం కొన్నను ఇప్పుడు అర్జెంటుగా పోవాలా అవశ్యంగా పోవాలా అంత అర్జెంటు ఏమొచ్చింది వాడు నాకు నీ జీవితం అట్లనే ఉంటుంది ఎవరన్నా ల్యాండ్ కబ్జ చేసినరా లేక ఎవరైనా రమ్మన్నాడా అక్కడికి ఇంకేమి నీ ప్లాన్ ఉందో లేక పొలంలో నువ్వేమైనా వేసుకున్నావా పంట వాడి హృదయం ఎట్లుందో మనకు తెలియదు వానికి ఉన్నది ఏంటంటే దేవుని సేవ జీవితాన్ని దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలని తృణీకరిస్తూ వాడు ఇహలోకమైన విషయాల పట్ల ఆసక్తిగలిగినాడు ఇది ఒక క్రైస్తవ గుంపు రెండవ గుంపు ఎటువంటి నెపం చెప్తుందో చూడండి మరి ఒకడు పంతొమ్మిదవ అసరంలో నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను ఐదు జతలు అంటే నీ పది కదా ఒక జత అంటే రెండు ఐదు జతలంటే పది పది ఎద్దులను కొన్నాడు వీడు సరే ఆవులను కొంటేనేమో ఒక అర్థం ఉంది బర్ర కొంటే ఒక అర్థం ఉంది ఎందుకు వాడు పాలు బిజినెస్ చేయచ్చు ఇంకా వాడు ఏమైనా చేయొచ్చు వన్ ప్లాన్ వీడు ఎద్దులను ఎందుకు కొన్నాడు ఇవన్నీ ఉపమాన రీతికి చెప్పబడతాయి పొలం ఎందుకు కొన్నాడు ఒక గుంపు పొలం కొన్నది వాడు పొలంలో దున్నడానికి వీడి ఎద్దలం కొనుక్కుండేమో అంటే వాళ్ళు వాళ్ళు మళ్ళా ఒకటే నాకు ఒక బ్రదర్ చిన్నప్పటి నుంచి గోట్లాడతాడు అది దుబాయ్ నుంచి వచ్చేసేడు వాపస్ బాగా డబ్బులు సంపాదించుకొని వచ్చేసాడు అయితే మా ఇంటి పక్క సందులు ఉండేటోడు కానీ వాళ్ళ భార్య జైరాబాద్ కాబట్టి వాళ్ళ భార్య అనేది మా ఇల్లు మా స్థలం అక్కడ ఇల్లు కట్టుకుందాం ఆడుకుందాం అనేసి ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ఆయన ఎప్పుడు నేను దుబాయ్ నుంచి వేసేందుకు ఇక్కడ ఏం పని చేయాలా అక్కడ లారీ నడిపించేటోడు ఇప్పుడు నేను ఇక్కడేం పని చేయాలా మేమిద్దరం గోటిలాడేటోళ్ళం చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ కొనుక్కున్నాడు ఆయన ఆయన ఏం చెప్పిండంటే నాకు ఆ జైరాబాద్ ఏరియాలో చాలా మందికి ల్యాండ్స్ ఉన్నాయి కానీ ట్రాక్టర్స్ లేవు ఇప్పుడు నేను ట్రాక్టర్ కొనుకున్నాను అనుకో వాళ్ళు ప్రతి ఒక్కరి పొలాలలో నేనే పోయి ట్రాక్టర్ కాబట్టి ట్రాక్టర్ నడిపించినట్టు ఉంటుంది నాకు పైసలు వస్తూ ఉంటాయి ఎక్కువ కష్టం ఉండదు అది గుణగణం ఎక్కువ కష్టం ఉండదు నువ్వు ట్రాక్టర్ నడిపించుకుంటుంటే ట్రాక్టరే ఆ ప్రెషర్ తీసుకుంటా ఉంటుంది అది తో తవ్వాలా కదా తొవ్వి దున్నుకుంటూ పోవాలా భూమిని చాలా పవర్ ఉంటుంది దాంట్లో కంప్రెషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీ బాధ్యత ఏంది లెవెల్ చూసుకోవాలా డ్రైవ్ చేసుకుంటా పోవాలా ఆ నాగలిని లోపలికి దించేయాలంతే భూమిలోకి తీసుకుంటా పోవాలా అది దున్నుకుంటా పోతుంది సో డే అంతా మొత్తం దున్నేస్తావు సాయంత్రం పరీక్షలు తీసుకొని ఇంటికి వస్తారు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి క్రైస్తవులే వాళ్ళకున్న బుద్ధి ఏంది ఒక్కదేర ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మీద నేను ఎట్లా బిజినెస్ చేసుకోవాలా అదే బుద్ధి ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి అక్కడైనా క్రైస్తవులు ఎక్కడైనా క్రైస్తవులే వాడైనా ఇస్తాయాలే వీడైనా ఇస్తాలే అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి గుణగణము ఒకటే రీతి ఉంటుంది ఎందుకంటే దుష్టుని ఆత్మ అప్పటి నుంచి అట్లనే ఉంది తోట కాలం నుంచి ఈరోజు వరకు కూడా అదే ఆత్మ ఉంది వాడు మొదటి నుంచి ఉన్నవాడు ఇప్పటి వరకు వాడు ఉన్నాడు మన మధ్యలో కూడా వాడు అవకాశం ఇస్తే వాడు మనల్ని మింగేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు అవకాశం ఇస్తే వాడు మింగేస్తాడు ఖచ్చితంగా కాబట్టి నేను ఐదు జతల ఎడ్లను కొనిన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను ఇది సేమ్ బుద్ధి సైతాన్ బుద్ధి ఎట్టుంటో చూడండి ఆల్రెడీ కొన్నాక పరీక్షించడం ఏంది మెంటల్లో పరి కొన్నాక కదా పరీక్షించేది కొన్నాక ముందు చూడాలా దానికి హెల్త్ బాగుందా దానికి పుండ్లు ఉన్నాయా దానికి ఏమైనా రోగం ఉందా అన్ని టెస్ట్ చేసినాకనే పైసలు ఇవ్వాలి కదా కొన్నాక పరీక్షించడం ఏంది అంటే వాడి బుద్ధి ఏమైంది చూడండి బుద్ధి పోగొట్టుకున్నారు కొన్నాక ఎవడు పరిశీలించాడు కొన్నాక దానికి రోగం ఉందనుకో కొన్నాక అంటే నువ్వు లాస్ అనేటే కదా క్రైస్తవులు అందరూ లాస్ కాబోతున్నారు అన్న విషయమే మనము కొంతకాలం పనిచేస్తు వింటున్నాం ఎందుకంటే క్రైస్తవులు ఖచ్చితంగా లాస్ అవుతారు ఏసులో మతేశ్వరారు తిరుమల చూపించి పీనుగా ఎక్కడుంటే గద్దలు అక్కడ పోగా ఉన్నాడు అంటే వాళ్ళు లాస్ అవుతారు వాళ్ళు సంపాదించినవి అన్ని పోగొట్టుకుంటారు గుడ్డి విశ్వాసంలో మనం గుడ్డి విశ్వాసంలో ఉండడానికి వీలదు గుడ్డి విశ్వాసం ఉంటే అన్ని పోగొట్టుకుంటాం మనం మనము చాలా మెలకువగా ఉండాలా ఆత్మలో మేల్కొని ఉండాలా పెళ్ళి కుమారుడు వచ్చే టైంకి మనము మేల్కొనే ఉండాలా మూడవ గుంపు ఇరవయ వచనంలో మరి నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేను అనను సరే ఇది నాకు మూడవ గుంపు మొదటి రెండు గుంపులు ఎట్లానే మనం బాగా చూసుకున్నాం ఒక గుంపేమో భూమి మీద ఆర్పడింది ఇంకో గుంపేమో జంతువుల మీద ఆరపడింది అంటే బాగా అర్థం చేసుకోండి భూమి భూమి మీద ఏముంటుంది భూమి దేనికి సాదృశ్యం సరే ఎద్దులు దేనికి సాదృశ్యం మీరు వాటిని బాగా అర్థం చేసుకోండి నేలన ప్రాకేర్ది నేల భూమి దాని మీద ప్రాకేర్ది సర్పము కాబట్టి మొదటి గుంపు సర్పానికి సాదృశ్యం అయింది ఎద్దులు దానికి కొమ్ములు ఉన్నాయి తేళ్లకి కొమ్ములు అంటే కుచ్చుతుంది కొమ్ములతో దున్నుతుంది అది కాబట్టి అది తేళ్లకి సాదృశ్యం ఉంది ఆ గుంపు కానీ ఈ గుంపు మటుకు పెళ్లి చేసుకున్న గుంపు అంటే నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నా అంటే ఉపమాన్ రీతిగా నేను రక్షణ పొందిన వాడనే అంటే ఇది గొప్ప జనానికి సాదృష్టంగా ఉంది ఈ మూడవ గుంపు గొప్ప జనానికి సాదృశంగా ఉంది నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను బ్రదర్ ఇంకా స్పెషల్గా నీ పెళ్ళికి వచ్చేది నీ నీ పార్టీకి వచ్చేది అంటే వీళ్ళు చెప్పేది అన్ని సొడ్డులు నీకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అదే టైంకి పెళ్లి చేసుకోవాలంటే నీకు అంత అర్జెంటుగా పెళ్ళి వీళ్ళంతా అర్జెంటుగా అంటున్నారు క్షణ తీక్షణమే నేను పోవాలా తక్షణమే నేను పోవాలా నేను అర్జెంటుగా పోయి వాటిని పరిశీలించాలా నేను అర్జెంటుగా పోయి ల్యాండింగ్ చూడాలా అంత అర్జెంటు ఏమొచ్చింది వీడు కూడా అంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇది ఎటువంటి పెళ్లి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంత అర్జెంటుగా ఒక పెళ్లి చేసుకుంటారు ఆతర మాత్రం ఆతర మాత్రం పెళ్లి చేసుకుంటారు అన్ని లవ్ మ్యారేజ్లే ఉంటాయి ఎక్కడ పోయినా ప్రపంచంలో కాబట్టి అవి దైవికమైనవి కావు లవ్ మ్యారేజెస్ ఎట్టి పర్సన్లో దైవికమైన కావు మనము ఆదికాలంలో ఎన్నిసార్లు చూసిన బాధ్యత దేవుని బిడ్డలు సైతాన్ ప్రజలు ఒకరికి ఒకరు ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసినట్టు మనం చూస్తాం అట్లా చేసుకోవడం వల్ల పుట్టిన వాళ్ళు ఎట్టున్నారో కూడా చూస్తాం మనం అవన్నీ కాబట్టి బైబుల్ అంతటా అవి విరుద్ధమైనవి దేవుడే ఏర్పరచుకోవాలి ఇశాఖను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి భార్యాభర్తలేని దేవుడే ఏర్పరచుకుంటాడు అది అది ప్లాన్ అది విధానం అది కాబట్టి మనం ఆ విషయంలో జాగ్రత్త కూడా ప్రకటిస్తే కూడా సమర్థించద్దు లవ్ మ్యారేజెస్ని మనం ఎప్పుడు సమర్థించద్దు ఈ సేవా జీవిత విధానంలో ఎప్పుడు సమర్థించద్దు లవ్ మ్యారేజెస్కి కొంత నా దగ్గర నాకు కొంతమంది ఇష్టాలు బ్రదర్ నాకు ఆ బ్రదర్ అంటే ఇష్టము అని సిస్టర్స్ వచ్చి చెప్తారు నేనేమనాలా మీరిద్దరు విశ్వాసాలు అయితే పోయి పెళ్ళి వేసుకుని చెప్పాలా అది సమర్థించడం లవ్ అంటే శారీరకమైన ఆకర్షణతో కూడింది ఫస్ట్ నువ్వు ముఖం ముఖాలు చూస్తారు ముఖాలు చూస్తారు శరీరాలు చూస్తారు కాబట్టి అది మోహము మోహంతో ఆరంభమవుతుంది అంటే శారీరకమైన ఆకర్షణతో ఆరంభమవుతుంది కాబట్టి అది పాపము వ్యభిచారం ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం అనేది ఒక పురుషుని మోహప్తం చూడడం అనేది పాపం అది లవ్ ఎట్లయింది కాబట్టి లవ్ మ్యారేజెస్ పాపంతో స్టార్ట్ అవుతాయి అందుకే వాళ్ళకన్నీ శ్రమలే ఎందుకంటే ఏ ఉండడు వాళ్ళలో కాబట్టి మనము వీటిని ఏ రీతిగా చెప్పగలం వాళ్ళని హెచ్చరించగలమా నేను చెప్పింది నేను హెచ్చరించిన అది తప్పు కదా సిస్టర్ మళ్ళీ ఎప్పటికీ నా రాలేదు అట్లాంటి కేసెస్ ఎందుకంటే ఈ బ్రదర్ నాకు సపోర్ట్ చెయ్యడు ఈ బ్రదర్ నాకు ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేయడు నేనేం చేయాల సపోర్టు కోర్టుకు పోయి మ్యారేజ్ చెప్పాలనా అదే సపోర్టు వాళ్ళు కావాల్సింది లేక నేను పోయి వాళ్ళ పేరుని చెప్పాలనా ఇగ మీ పాప వాళ్ళని బాబు వాళ్ళ లవ్లోనరంటా మళ్ళీ మీరు త్వరగా వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పాలనా ఇది సేవ కాదు నువ్వు వ్యభిచారాన్ని సమర్థిస్తున్నావు ఎందుకంటే మోహపు చూపు వ్యభిచారానికి సంబంధించింది మళ్ళీ నువ్వు సేవలో ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని హెచ్చరించాలా నువ్వు హెచ్చరించకపోతే మనుషులని ఆకర్షించుకోవడానికి వరకు ప్రయాసపడుతున్నావు అరే వీడు నా చర్చలకు వెళ్ళిపోవద్దు ఎట్లా ట్రై చేయాలా ఏం పర్లేదు సిస్టర్ మనం ప్రేహర్ చేద్దాం దేవుడు ఈ ఈ పెళ్ళైతుంది అని నువ్వు సమర్థిస్తున్నావు అది నీ సొంత తలంపు ఫస్ట్ పాయింట్ ఏంది పాపము అని నువ్వు ఎందుకు చెప్పవు అది పాపం చెప్పాలా నీ సేవలో ఇది తప్పు అని నువ్వు చెప్పాలా ఎందుకంటే అది శారీరకమైన ఆకాంక్షతో కూడింది లవ్ ఆత్మకు సంబంధించింది ఏం లేదు నేను చెప్తున్నాను లేబర్ నేను హృదయం అంతు వాళ్ళు డైలాగులు ఉంటాయి సినిమా డైలాగులు నేను హృదయం నిండుగా ప్రేమిస్తున్నాను అది తప్పది అది శారీరకమైన ఆకర్షణ కూడింది కాబట్టి అది ఖచ్చితంగా మోసమే దాన్ని మనం ఆశయించుకోవాలా అట్లనే చెప్పాలా తప్పదు కాబట్టి వీడు అంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేసుకున్నట్టే బహుశా ఇది లవ్ మ్యారేజ్ కావచ్చేమో దానికి సపోర్టివ్గా నాకు ఇక్కడ ఏం లేదు బట్ నేను అనుకుంటున్నాను అట్లా కావచ్చేమో కాకపోవచ్చు కూడా లేక వాళ్ళ పేరెంట్సే జబర్దస్తి త్వర త్వరగా పెళ్లి చేశారేమో అని తెలియదు మనకి కానీ వానికి మట్టుకు పెళ్లి చేస్తున్నాడు కాబట్టి తన భార్య చెప్పినట్లు వినాలా వీడు ఏం చేయాలంటే గొప్ప జనానికి సంబంధించిన గుణగణంలో ఒక బలహీనత ఏం తెలుసా వాడు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటాడు ఎప్పుడు తప్పులేదు పెళ్లి చేసుకోవడంలో ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కానీ నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్యని కూడా పెళ్లి మీదకి తీసుకొని పోవాలా కానీ పెళ్లి మీందుకు బోనియకుండా ఆమె చెప్పిన మాట విని నువ్వు అక్కడ ఎక్కడా పోతే అది బలహీనత అంటే లవ్ మ్యారేజ్లో బలహీనత ఉంటుంది ఎందుకో తెలుసా లవ్ మ్యారేజ్లో ఎప్పటికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చాలామంది చెప్తారే నువ్వేం తప్పు చెప్తున్నావు నాకు ఒకరు చెప్పాడు సార్ నువ్వు చాలా తప్పు చెప్తున్నావు నేను నీకు చూపిస్తాను లవ్ మ్యారేజ్లో చాలా నమ్మకంగా ఉంటారు ఇద్దరు బయటపడతారు అని ఉండరు నేను ప్రూవ్ చేస్తాను నీకు బయటికి పోతే అనుమానమే భార్యకు అనుమానమే భర్తకు అనుమానమే ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే అది లవ్లో ఉన్న బలహీనత ఎందుకు అంటే స్టార్టింగ్లో మంచిగా ఉంటుంది పెళ్ళైనక అంత పోతుంది అందుకే లవ్ మ్యారేజ్లో ఉండే బలైనత లవ్ అనేది వాళ్ళు అనుకుంటారు ఉందని కాదు అది లవ్ కాదు అది అది శారీరకమైన ఆకర్షణ అంతే సొంతం చేసుకోవడం అన్న ఆత్మది నేను సొంతం చేసుకోవాలి వాడిని నేను సొంతం చేసుకోవాలి ఆమెని అన్నది అదొక అదొక ఆ దయ్యం ఆత్మది అందులో ప్రేమ లేదు ఏముండదు లవ్లో ఎక్స్ట్రా స్పిరిచువల్ అయ్యి ఉందని చాలామంది చెప్తారు అవన్నీ మోసమైన బోధలు తప్పేం లేదు రే ఇద్దరు రక్షణ పొందిన వాళ్లే కదా ఒకటే చర్చల్లో కదా ఒకటి గిటార్ కొడుతుంటే ఒకరు పాట పాడుతున్నారు తప్పేం లేదు ఇవన్నీ మోసం నేను చెప్తున్నా ఖచ్చితంగా దుస్తుడక దూరి మొత్తం చిన్నగిన చేసిన క్రైస్తవ సంఘాలని ఈరోజు ఎంతమంది ప్ర ప్రేయర్లకు రాట్లేరు ఇట్లాంటి కేసులు మొత్తం చెడిపోయి ఒక మంచి సింగరు ఆమెతో పాటు పాడటం పెరిగేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ట్రయల్స్ ప్రాక్టీస్ చేయాలా కదా రేపు పొద్దున పబ్లిక్ మీటింగ్ ఉంది పబ్లిక్ మీటింగ్లో మేము పాటలు పాడాలా కాబట్టి ఈ రాత్రి ప్రాక్టీస్ చేస్తాం పాటలు ఎందుకు ప్రాక్టీస్ చేయాలా పాటలు అంటే నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీకు రాదా అంటే శారీరకమైన తలంపులే కదా ఇవన్నీ ఈ రీతిగా మంచి మంచి సింగర్స్ హైదరాబాద్లో జరిపారు నాకు తెలుసు ఇద్దరు చాలా ఫేమస్ సింగర్స్ అందుకే మనము అటువంటి ప్లాన్స్ చేయొద్దు దేవుడు నాకు మంచి రాగమిచ్చిండు బ్రదర్ నేను కూడా స్టేజ్ మీద పోయి పాటలు పాడుతా అంటే దుస్తులు చూస్తే నీ బలహీనత నేను కూడా అంటే స్వార్థము వ్యక్తిగత గుర్తింపు కొ ప్రయాసము మళ్ళీ ఏమంటారు ఇట్లా పాటలు పాడి నేను దేవుణ్ణి మహిమ పరిస్తా ఇట్లా పాటలు పాడి మనుషులు రక్షణ నీ పాటలు పాడితే కూడా రక్షణ నేను చెప్తున్నా పాటలు పాడితే ఎవరు రక్షణ పొందారు ప ఎంత బాగుంది వీడి రాొంతులో మంచి రాగం ఈమె ఎంత బాగా పాడుతుంది అని మెచ్చుకుంటారు కానీ ఏ మహిమ రాదు బైబులేదు అట్లా వ్యక్తిగతంగా పాటలు పాడాడు సరే వాళ్ళు వాడుకుంటే వాళ్ళ ఇష్టం మనకి దాంతో సంబంధమే లేదు కానీ మనం మటుకో గొప్ప జనం యొక్క గుణాలను బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన టార్గెట్ వాళ్ళే మొదటి రెండు గుంపులు కావు మన టార్గెట్ ఈ గొప్ప జనంతోనే కాబట్టి వీళ్ళని బాగా అర్థం చేసుకుని ప్రయత్నిస్తే మనము వాక్యాన్ని వాళ్ళతో వాళ్ళ మీద వాడుకోవచ్చు వాళ్ళ మీద విత్తనం చల్లవచ్చు మనం కనీసం కొన్నా మంచి నిల పడతాయి మంచి హృదయాలు పడతాయి అవి హత్తుకుంటాయి అన్న తపనతోనే మనము వారి గురించి ధ్యానిస్తున్నాం వారి బలహీనత నాకు ఆల్రెడీ పెళ్ళి బ్రదర్ నేను రక్షణ పొందిన బ్రదర్ నేను వాప్సం పొందిన బ్రదర్ నేను చేసిన సొంత రక్షణ స్వీకరించారు ఇవన్నీ సమర్థింపులు ఇవన్నీ కానీ సత్యాన్ని స్వీకరించారు వాళ్ళు అనేకమైన రిపాలు చెప్తా ఉన్నారు సరే దాసులు ఇప్పుడు ఏం చేసినారు అ ఈ ముగ్గురు గుంపులు ఇట్లా చేసిన రు అని వాపసు వస్తున్నారు కదా అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఏం జరిగింది మత్త సువార్తలో ఒక రాగ్ కనిపిస్తుంది వాక్యము ఇక్కడ మరీ ఒకలాగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఏముంది వాక్యం ఆ యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి పోయి ఎవరు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు దాసులకు చెప్తున్నాడు అక్కడ నువ్వు ఉన్నావు విషయం బాగా అర్థం వాక్యం నేను గ్రంథపు చుట్టలో ఉంటుని అప్పుడు అంటున్నాడు దావేది నువ్వు గ్రంథపు చుట్ట బైబిల్ నేను గ్రంథపు చుట్టలో ఉన్ననప్పుడు అంటున్నాడు కీర్తన గ్రంథం నలభైవ అధ్యాయంలో నేనున్నాను బైబుల్లో నువ్వు ఉన్నావు బైబుల్లో నువ్వు చూసుకోవాలా ఇక్కడ దాసున్వి నువ్వు నీకు స్పెషల్ పేరు పెట్టలే నువ్వు దాసున్వి దేవుని కొరకు స్పెషల్ ఆయన ఏ పని చెప్తా ఫస్ట్ గుంపు పోయి చెప్పు సెకండ్ గుంపు పోయి చెప్పు సువార్త థర్డ్ గుంపు పోయి చెప్పు కానీ చెప్తే వాళ్ళు రాకపోయినప్పుడు మళ్ళీ ఏమైనా పోయి చెప్పనాడు మళ్ళా మళ్ళా పోయి చెప్పేమన్నాడా కాదు రెండుసార్లు పంపించండు సువార్తలో ఒకసారి ఇక్కడ రెండోసారి చూడండి మతే వార్తలో ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం కాబట్టి ఆ రాజు కోపపడి తన దండ్లను పంపి సరే ఎవరా దండ్లు దాసులు అయితే కాదు బాగా అర్థం చేసుకోండి దాసులు కానే కాదు తన దండ్లను పంపిండు అంటే తన దగ్గర దండ్లు దండ్లు అంటే సోల్జర్స్ దూతలు ఒక పర్టికులర్ దూతలను పంపుతున్నాడు వాళ్ళు ఎటువంటి దూతలు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను ఎందుకంటే కొంత జాగ్రత్తగా ఆలోచించండి ఆ రాజు యుగ సమాప్తి నందు విందుకు రాకపోతే తన దండ్లను పంపుతున్నాడు అంటే సైనికులను పంపిస్తున్నాడు ఎందుకు తెలుసా వాళ్ళని చంపడానికి కొరకు విందుకు ఎవరైతే వాపస్ రాలేదు ఎవరైతే పిలిస్తే రాలేదో వాళ్ళని చంపడం తన దండ్లను పంపుతున్నాడు కాబట్టి సైతాను ఈ దండ్లు సైతానికి సాదృశంగా ఉన్నాయి ఈ దండ్లు బొయ్యి వాళ్ళని చంపుతాయి ఎందుకంటే దేవుని దూతలు చంపడానికి దేవుడు ఏర్పరచుకోలేదు దేవుని దూతలు మంచి దూతలు వాళ్ళు వాళ్ళు నీతి నీతి ప్రవర్తన కలిగిన దూతలు వాళ్ళకి ఒక స్పెషల్ పానీ అప అప్పగించబడింది గాబ్రియల్ దూతకేమో మంచి సువార్త ప్రకటించే కొరకు ఈ లోకానికి వెలుగు రానై ఉన్నాడు ఏ వెలుగు అని చెప్పడం గాబ్రియల్ దూత పని మికాయల దూత పని యుద్ధంలో సైతానికి విరుద్ధంగా పోడడం మికాయల దూత పని కాబట్టి ఒక్కొక్క దూతకి ఒక్కొక్క స్పెషల్ పానీ అప్పగించబడింది కానీ ఈ దండ్లు మట్టుకు సంపడానికే అప్పగించబడ్డాయి కాబట్టి సైతానికి దేవుడు వీళ్ళని అప్పగిస్తున్నా అనే విషయమే మనం ఎన్నిసార్లు చూసినాం ఇక్కడ వాక్యంలో కాబట్టి తన దండ్లను పంపి ఏం చేస్తున్నాడు ఏడవచ్చును కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పఠనము తగులబెట్టెను కాబట్టి చూడండి వీళ్ళు నరహంతకులు అని ఎందుకు చెప్తుండే వీరి దాసులలో కొంతమందిని వీళ్ళు చంపరు వచ్చే వరం నేను ఈ వాక్యం మీకు చూపిస్తా ఈ లక్ష నలభై మంది ఎటువంటి సేవకులు వారి సేవ ఎటువంటిది ఈ మూడు క్రైస్తవ గుంపులకి నువ్వు సువార్త ప్రకటించినవు మొదటి గుంపులు వినవు మూడో గుంపు సగం సత్యం సగం అబద్ధంలో ఉందన్న విషయం మనం చూస్తున్నాం వారికే నీ సేవ కాబట్టి వారికే కాకుండా ఇక్కడ ఇంకొక గుంపు ఉంది అదే మనం లూకాసువార్తలు చూస్తున్నాం ఏదది ఇక్కడేమో పిల్లబడ్డ వాళ్ళు రాకపోతే వాళ్ళని సంహరించి వారి పట్టణం ఏం చేసిండు కాల్చేసిండు కాబట్టి ఇవి మనం చూస్తాం క్రైస్తవ సంఘాలు ఎట్లా నాశనం కాబోతున్నాయి భవిష్యత్తులో అనేది అవన్నీ కాల్చబడబోతున్నాయి నిజంగా అగ్ని పెడతారని నేను చెప్తలేను వాళ్ళందరూ నశించుకోబోతున్నారు గొప్ప జనం కూడా సంహరించబడతారు కానీ బుద్ధి తెచ్చుకుంటారు చచ్చిపెట్ట వాళ్ళు వాళ్ళ జీవితాలు సమర్పించుకుంటున్నారు కానీ మొదటి రెండు గుంపులు మట్టికి ఎట్టి పరిస్థితుల్లో పర్వాలేకపోవు ఎందుకంటే అవి నేలను నమ్ముకున్నాయి ఎదురని నమ్ముకున్నాయి కానీ మనం మటుకు ఆ రెండు గుంపులతో మనకి ఏ పొత్తులేదు మనకు కావాల్సింది ఒక లాస్ట్ గుంపే దాన్ని మనం రక్షించుకోవాలా అదే మన యొక్క ప్రయాసం లూకాసు వార్తలు ఈ వాక్యం చూస్తాం చూడండి అప్పుడు ఆ దాసుడు పద్దెనిమిదవ వచ్చినం అయితే దాసుడు ఇరవై అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలను తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు అంటే లక్ష నలభై మంది నీవు త్వరగా లేక దాసులు దాసులు లక్ష మంది నాలుగవ గుంపు నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గొడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసులతో చెప్పాను ఇక్కడే నువ్వు అర్థం చేసుకున్నాను నీ సేవ నీకు రెండు రకాల సేవ అప్పగించబడింది నేను ఎన్నిసార్లు మీకు చూపించినది మీకు రెండు రకాల సేవ మొదటిది లోపల ఉన్న వారికి సువార్త ప్రకటించడం రెండవది వీధులలో ఉన్న వారికి సువార్త ప్రకటించడం ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవాలా నీకు ఈ వాక్యం అర్థమైనాక నువ్వు ఉత్తగా ఇంటి కూర్చునేది కాదు నేను ఒక రోజే పోయి సేవ చేస్తానేది కాదు నువ్వు ఆదివారం లోపలకి సేవ చేస్తున్నావు సోమవారం శనివారం వరకు ఎవరు చెప్పాలా వీధులలో ఉన్న వారికి అంటే అన్యులకి సువార్త నీకు అప్పగించబడింది దాసులు నేను ఉత్త నాకు కూడా పిచ్చి పిచ్చి ఇట్లాంటి కొన్నిసార్లు తలం పోస్తుంది నేను దాన్ని కొట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంది తప్ప తలం ఒకవేళ దేవుడు నన్ను ఓన్లీ క్రైస్తవుల కొరికే సేవకు తయారు వాళ్ళని హెచ్చరించడం కొరికే నా సేవన అవన్నీ స్పెషల్ ఐడెంటిఫికేషన్స్ అవి శారీరకమైనవి దేవుడు నన్ను కేవలము బుద్ధి చెప్పడానికి కొరికే ఏర్పరచకుండా దేవుడు కేవలం నన్ను స్వస్థత పరచడానికి కొరికే ఏర్పరచకుండా ఇవి శారీరకమైన గుర్తింపులు ఇవి మనకు అవసరం లేదు శారీరకంగా నేను గుర్తింపబడాల నేను ఇట్లాంటి అందరు పడిపోతారు అది శరీరకమైన గుర్తింపు మనము ఎక్కడ కూడా కనిపించద్దు గుర్తింపు నువ్వు అరణ్యంలో ఒక కేకవే నువ్వు స్పెషల్ వ్యక్తివి కాదు ఈ విషయం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ వాక్యం ఇక్కడ మనం చూసిన ప్రకారంగా దాసులకి వేరే పని ఇప్పుడు అప్పగేస్తున్నాడు రెండు పనులు నీకు ఉన్నాయి ముఖ్యంగా ఒకటేందంటే గొప్ప జనం నీ ప్రయాసం వాని ఎట్లన్నా నువ్వు వానికి సువార్త ప్రకటించి వాన్ని మార్చుకోవాలి వాటితో కొంత కష్టం ఎందుకంటే వాడు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాడు కాబట్టి సగం సత్యం ఉన్నాడు కాబట్టి నీ మీద వాడిని బుద్ధి అంతా ఉపయోగిస్తాడు వాడిని ఉపయోగిస్తాడు ఈ వాక్యం ఇట్లెందుకు అర్థం చేసుకోవద్దు బ్రదర్ వాళ్ళు మా పాస్ ఇట్లా చెప్పిండు కదా నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు వాడు సగం ట్రై చేస్తాడు నీ మీద వాడు ఉంది సగం అబద్ధం సగం సత్యంలో ఆ సగం సత్యాన్ని నీ మీద వాడుకుంటాడు వాడుకుని వాడు ఉన్న సత్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు నీ బాధ్యత ఏంటంటే వాళ్ళలో ఉన్న అబద్ధాన్ని తొలగించాల సత్యాన్ని సంపూర్ణమైన సత్యంలో నడిపించాలని అది ఒక ప్రయాసం చివరికి బయట ఉన్నవాడు సంత వీధులలో ఉన్న వాళ్ళ కూడా నువ్వు సువార్త సరే ఈ సంత విధులు ఈ లోకంలో నేను అర్థం చేసుకుంటున్నట్ల వాళ్ళు అనులకు సాదృష్టంగా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వింటారు శువార్థ కాబట్టి ఒకటి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే లోపల ఉన్నవానికి ఎట్లా శువార్త ప్రకటించాలా బయట ఉన్నవానికి ఎట్లా శువార్త ప్రకటించాలి అది నువ్వు నేర్చుకోవాలా అది నీ వల్ల అసాధ్యము కాబట్టి యేసు ప్రభువే నీకు అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాలా అందుకే మనం మన ప్రభుని ఆశ్రయించాల ప్రభావ సంత ఉన్న వాళ్ళకి ఎట్లా శువార్థ ప్రకటించాలా లోపాలు ఉన్న వారికి ఎట్లా శువార్థ ప్రకటించాలా ఆ జ్ఞానం నాకు విభజన దయచే ప్రవ్వా అని మనం ప్రార్థన చేద్దాం అటువంటి కృప మన ప్రభు మనకు అందరికీ అనుగ్రహించినగాక ప్రార్థిస్తాం పరిశుద్ధుడ మీకు వందాలనైనా ఈరోజు తండ్రి అనేకమైన విషయాలు మీరు మాత్రం మాట్లాడినారు తండ్రి క్రైస్తవ సంఘము నేపములు ఎంచుతున్నది ప్రవ్వ అనేకమైన సొడ్డులు తయారు చేసుకొని ప్రవ్వ మీ యొక్క పర్లోక పెళ్లి విందుకు విరుద్ధంగా జీవిస్తున్నారనైనా మీరు వారిని సంహరించట్టు చూస్తున్నాం మూడు గుంపులు రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి వెళ్తున్నాయి మూడవ గుంపు కూడా సంహరించబడుతుంది ప్రవ్వ అదే బాధకరంగా ఉందినైనా వారలలో కొందరు అన్న అన్న ప్రయాసము తపన మాకుందినైనా అది కాకుండా ఈరోజు మాకు ఇంకొక పని మీరు అప్పగించినారనైనా సంత వీధులలో ఉండేవారికి కుంటి వారికి గుడ్డివారికి బీదవారికి మేము సువార్త ప్రకటించాలా ఆ కుంటివారు గుడ్డివారు బీదవారు ఎవరో మాకు తెలియదునైనా ఆత్మీయ దశతో వారిని అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేసి వారికి మేము సువార్త ప్రకటించాలా వారు విందుకు వస్తారని మీరు మాకు చూపిస్తున్నారు వాక్యంలో కాబట్టి మా సేవ నిష్ఫలం కాకుండా దానికి తగిన ప్రతిఫలం దయచేసి అనేకులని మీ శని నడిపించుకుంటే సేవకులుగా మమ్మల్ని దాసంగా తయారు చేసి మీరే మహిమ పొందమని రానయ్యిన యేసు క్రీస్తు పరిషద్ నామంన ప్రార్థించున్నాం తండ్రి